ఎంత శుద్రమైన ఈస తండ్రి దేవానికి స్తోత్రాలుసు ప్రభావ యోగ్యత లేని మమ్మల్ని సజీవుల క్లో ఉంచభా ఈ సాయంకాల సమైన నిన్ను ఆరాధించ ఇది నాన్నంత మనం చూడ కనుభా కనుప్రభా మనం ఇదిగో తండ్రి చేసే ప్రభా ఇక్కడ కూడుకొని ఆరాధిస్తున్నా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటాను నా మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి చేసే ప్రభా పాటల ధర్మయం పరచుకునేసే ప్రభా ఇదిగో తండ్రి వాక్యం తర్వాత మాట్లాడిన ప్రభా మాలో ఏమైనా ఆయాస మార్గంలో చూపించుకోండి చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టే కూ మాకు దయచేసే ప్రభా ఇదిగో తన వాక్యం చదువుతున్న నీ బిడ్డని సురి చట్ట మారుగుపరచుకున్న ప్రభా ఇదిగో తండ్రి చేసే ప్రభా మాకు మాకు దగ్గట్టు వాక్యం మాట్లాడిన ప్రభా ఇదిగో తండ్రి చేసే ప్రభావ తన వెతున్న వాక్యాన్ని మీరు నీరు ఫలింపచేయండి సుప్రబా అలాగే తండ్రి విజ్ఞాప అంశాల గురించి ప్రార్థిస్తుండగా వాటన్నిటికీ సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరికి యేశుక్రీస్తు నామంలో స్వస్థత కల్పన కాక ఆమె యేశప్రభ మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి వాళ్ళ జీవితంలో రక్షణ కార్యం జరిపించండి వాళ్ళందరూ నువ్వే మార్గం నువ్వే సత్యం తెలుసుకుని నువ్వు వెంబడించాలి యేసుప్రభ నువ్వు నిజమైన దేవుడు తెలుసుకోవాలి ప్రభా ఇగో తండ్రి వాళ్ళ కుటుంబాలకు జరిపించండి యేశప్రభ అలాగే తండ్రి యేశప్రభ ప్రార్థన అంతట్లో మీరే చూడండి ఆదినంత వరకు మీరే చూడండి ప్రభా ఇగో తండ్రి ఆవాసం పెట్టినంత త్వరగా నడిపించండి ఏసుప్రభ ఇగ తండ్రి ప్రతి ఒక్కరికి వెనగల చోలు హృదయం దయచేయండి వేసే ప్రభా ఇదిగోతండి ఎవరు ప్రతి ఒక్కరు ఇదిగోతండి అలిసిపోయి ఉంటారు ప్రభా ఉదీ నుండి ఎన్నో పనులతోటి ప్రభా వాళ్ళందరూ నే సూక్రిస్తున్నాం రిస్టారేషన్ దయచేయండి వేసే అలసట ఎన్ని తీసి పారిన ప్రభా వినే కృపను దయచేయండి వేసే ప్రభా మీరే తోడని ప్రభా వాక్యం ద్వారా మాట్లాడు బలపరచమని నజరే నే సూకిస్తున్నాం పెట్టాడు ఇవి పడుకుంటున్నాం ప్రీతండి థ్యాంక్ యూ ప్రైజ్ లోడక్క ప్రైజ్ లో థ్యాంక్ యూ ప్రైజ్ లాడక్క ప్రేసులాడమ్మా రేసుడక్క పాట పడారా పాట రేసులా షారును పొలములో పూచిన పుష్పమా అగాధలోయ దాగిన పద్మ అగాధలో మియసమా ప్రియసంగమా ప్రియసంగమా ప్రియసంగమాను పులముల పూచి పుష్పమా ఆనందభరిత నా హృదయం నీ ప్రేమాపర ఆనందభరితం నా హృదయం నీ ప్రేమ అపారము ఏ సునాధుడు నిన్ను పిలువగా సిద్ధపడుమాో సంగమా సంఘమా నాసమా ఓ సంఘమా నాసమా కారు పొలముల పూచి నా పుష్పమా అగాధలోయ దాని పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా కొండలు దాటి బండలు దాటి క్రీస్తునాథుడు నిన్ను పిలువగా కొండలు దాటి బండలు దాటి క్రీస్తునాథుడు నిన్ను పిలువగా నాదు హృదయమునా నివసింపనీయుమా నాదు హృదయమునా నివసింపనీయుమా సిద్ధ పడుమా ఓ సంగమా ఓ సంగమా నా సంగమా సంగమా నా సంఘమాోను పొలములో పూచి నా పుష్పమా అగాధలోయ దాగి నా పద్మ ప్రియసంఘమా ప్రియసంఘమా మేఘములాపై ఏనాడు నిన్ను పిలువగా మేఘములా పై ఏనాడు నిన్ను పిలువగా రెప్ప ప్రభు నీచేరగా రేప పాటు నా ప్రభు నీచిరగా సిద్ధ పడుమా ఓ సంగమా ఓ సంగమా నా సంగమా ఓ సంగమా నా సంగమా పొలములో పూజినా పుష్పమా ఆధలో దాగి పద్మ ప్రియసంఘమా ప్రియసంఘమా ప్రియసంఘమా ప్రియసంఘమా charunupolamulo pujina pushpama Praise the Lord thank you sister మహాపరిషుద్ధుడు వైన తండ్రి గొప్ప దేవ కృపా కణికరం తండ్రి జీవం కలిగిన దేవా నికు వందనాలు స్తోత్రములు నా దేవ తండ్రి ప్రభ ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు తండ్రి నీ కృపలో దేవ మమ్మల్ని కాచి తండ్రి నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ప్రతి విషయంలో దేవ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రములు ఇదిగో నా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో దేవ మమ్మల్ని నిలబెట్టినందుకు దేవా వందనాలు చెల్లిస్తున్నాం నీ మందిర ఆవరణములో ఒక దినం గడుపుటావుయ దినముల కంటే శ్రేష్టం దేవ కాబట్టి నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది ప్రభుణాయన దానిని బట్టి దేవా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో నా తండ్రి మీరు పాట ద్వారా మహిమ పొందినారు ఇదిగో నా దేవా నా తండ్రిని యొక్క పాదాల యొద్దకు వచ్చి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నిన్ను ఆశ్రయించబోతుండగా పరిశుద్ధాత్ముడా తండ్రి నాలో నువుండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి గొప్ప దేవనైనా మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికముతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించారు దేమునైనా ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం మీరు మాకు దయచేయండి పరిశుద్ధాత్ముడా దేవ తండ్రి నా ప్రభువ ఎసయ్య నా స్వనీత మీద నేను ఆధారపడకుండా స్వబుద్ధి మీద ఆధారపడకుండా నా ప్రవర్తన అంతటి ఎందు దేవా నీ అధికారానికి లోపరుచుకుంటున్నాను దేవా నా తండ్రి నువ్వు నాయన వాక్యాన్ని ఉపదేశించి మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె రోమా పత్రిక అధ్యాయము పన్నెండో వచనము రోమీలకు రాసిన పత్రికలో నుంచి పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఏముందంటే అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడు తను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను కాబట్టి పౌలు ఈ రోమా పత్రికకు తను జ్ఞాపకం చేస్తుండు మనలో ప్రతి ఆ ప్రతి చెప్పే నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి అలాగే ఆయన ఎందు నిద్రించిన వారి గురించి ప్రతి ఒక్కరూ ఒక దినము మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వాళ్ళమే కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఒక దినము లెక్క అడుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు బ్రతికుండి చనిపోయి ఉన్న వ్యక్తివైనా ఆ దినము మొదట మరణించిన వాళ్ళే తిరిగి లేస్తారు కాబట్టి ఆ దినము ఆ గడియ అది మనకు అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రభు ఈరోజు రాత్రి రాత్రికాల సమయంలో మంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి వాడును తన్ను గురించి అంటే ఎవరికి వాళ్ళే దేవునికి లెక్క అప్పు చెప్పాలా ఈ లెక్క అప్పగిచ్చే దినము మనకు సమీపంగా ఉంది కాబట్టి మత్తాయసు వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఎందుకు దేవుడు ఈ ఉపమానం మనకు చెప్పిండంటే ఖచ్చితంగా ఒక దినము దేవుని ఎదుట మనమందరము ఆ సింహాసనము ఎదుట నిలవబడాలి ప్రతి ఒక్కరు దేవుని సింహాసనము ఎదుట నిలవబడాలి ప్రతి ఒక్కరిని దేవుడు లెక్కడుగుతాడు కాబట్టి ఈ ఉపమానము ఎందుకు ప్రభు ఈ రాత్రికళ సమయంలో దేవుడు మనతో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఒకసారి నేను నువ్వు ఆలోచించుకోవడానికి ఒకసారి నీ స్థితిని నువ్వు మరలా తెలుసుకోవడానికి దేవుని పట్ల నీకిచ్చిన పరిచర్య పట్ల నువ్వు ఎలా ఉన్నావు నీకిచ్చిన తలాంతుల పట్ల నువ్వు ఎలా ఉన్నావు ఎందుకంటే ప్రతివాడును తను గురించి తాను లెక్క చెప్పాలా దేవునికి కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు అత్తయస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించున్నట్లుండను అంటే ఈ ఉపమానము దేవుడు పరలోక రాజ్యాన్ని ఒక వ్యక్తితో పోల్చి ఆ వ్యక్తి తనకు కలిగిన ఆస్తిని తన దగ్గరున్న దాసులకు అప్పగించి ఆ వ్యక్తి ఏమైపోయిండు దూరదేశము ప్రయాణమైపోయిండు ఇప్పుడు మనం చూస్తే నిజ జీవితంలో కొంతమంది వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఈ భారతదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరైతే వారికి పనివారు వారి దాసులు ఉంటారో వారికి నమ్మకంగా వాళ్ళకు సంబంధించినవన్నీ అప్పగించి ఎక్కడో విదేశాల్లో బ్రతికే ఉంటారు కాబట్టి ఒక వ్యక్తికి తన ఆస్తిని తనకు కలిగిన సమస్తాన్ని అప్పగిస్తున్నాడు దేవుడంటే ఆ వ్యక్తి నమ్మకస్తుడని నమ్మకంగా ఉంటాడని అప్పగిస్తారు మన ఇంటి తాలం కూడా మనం నమ్మకమైన వారైతేనే అది ఇంటి తాలమైన బీరువా తాలమైన మన పిల్లలైనా ఏదైనా ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తుల పట్ల వారు నమ్మకమైన వారు వీరు నమ్మకంగా చూసుకుంటారు వీళ్ళు బాధ్యతగా ఉంటారు బాధ్యతగా వీరికిచ్చిన పనిని వీళ్ళు నిర్వర్తిస్తారు అనే నమ్మిన మనం ఏదైనా అపజెప్తాం అలా నమ్మనోళ్ళకి మనం అపజెప్పం కాబట్టే పరలోక రాజ్యాన్ని దేవుడు ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు ఒక మనుష్యుడితో పోలుస్తున్నాడు ఈ మనుష్యుడు ఏం చేస్తుడు ఆయన దేశాంతరము ప్రయాణమై ఆయన దగ్గర ఎవరైతే దాసులు ఉన్నారో ఆ దాసులందరినీ తన దగ్గరకు పిలిచి తన ఆస్తిని వారికి ఏం చేస్తుండంట అప్పగిస్తున్నాడు కాబట్టి ఈ మనుష్యుడు ఏసుప్రభు అయితే ఇప్పుడు ఆ దాసులను చెప్పే నేను వినే మనమైతే ఇప్పుడు యేసుప్రభు మనకి ఏం పంచిపెట్టిండు తన ఆస్తిని అప్పగించిండు అప్పగించిన వ్యక్తి ఏమయ్యిండు ఇప్పుడు మన ఎదుట ఉన్నాడా లేడు అయనేమయిండు ఏమయ్యిండు దూరదేశము ప్రయాణమై వెళ్ళిపోయిండు మత్తస్సు వార్త ఇరవై అధ్యాయం పదిహేనో వచనంలో అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియువని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను అంటే దేవుడికు తెలుసు తన దాసుల్లో ఎవని సామర్థ్యము ఎంత మేర ఉన్నదై అని గ్రహించండి ఆ సామర్థ్యాన్ని చొప్పునే పని ఇచ్చిండే తప్ప నీకు శక్తికి మించి నువ్వు చేయలేని అధికమైన భారము దేవుడు ఇక్కడ దాసులకి ఆయన వారి మీద మోపలేదు ప్రతి ఒక్కరి సామర్థ్యము ఎంతైతే ఉందో ఎంత సామర్థ్యంగా వారు పని చేయగలరు అయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు కాబట్టి జరగబోయే ప్రతిది ఆయన గ్రహించగలిగేవాడు కాబట్టి తెలిసిన వాడు కాబట్టి వీడి సామర్థ్యము ఎంత వీడు ఎంతగా నా పట్ల నమ్మకంగా ఉంటాడు కష్టపడతాడు ప్రయాసపడతాడు ఆయన ఎరిగినవాడు మనం చూస్తే ఆయన పస్కా పండుగ సమయం అప్పుడు ఎరుసలంలో ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన సూచిక క్రియలను బట్టి అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు ఆయన చేసిన సూచిక క్రియలను బట్టి అనేకులు విశ్వాసం ఉంచినరు కానీ దేవుడు వారి వశం ఎందుకంటే దేవుడికి మనిషిని యొక్క అంతర్యము హృదయం యొక్క అంతర్యము ఆయన ఎరిగినవాడు కాబట్టి అలానే దేవుడికి తెలుసు తన దాసులు ముగ్గురిని పిలిచి ఈ ముగ్గురు యొక్క సామర్థ్యము చొప్పున వారికి దేవుడు ఏం చేసిండో తన ఆస్తిని అప్పగించి ఆయన వెళ్ళిపోయిండు ఇప్పుడు తన ఆస్తిని తీసుకున్న ఈ దాసులు ఎట్లా ఉండాలా తన యజమానుడు తన తమ పట్ల ఉంచిన ఆ యొక్క నమ్మకాన్ని వారికిచ్చిన యొక్క బాధ్యతను వారికిచ్చిన యొక్క కర్తవ్యాన్ని యజమానుడు వారి పట్ల కలిగిన ఆశను వీళ్ళు ఎలా ఉండాలా దానిని నెరవేర్చే వారిగా ఉండాలి ఈరోజు యేసుప్రభు కూడా మనకిచ్చిన పనిని మనకిచ్చిన పరిచర్యను బాధ్యతను ఈరోజు నువ్వు ఒక బాధ్యతాయుతంగా ఉండి నెరవేర్చాలా లేకపోతే నువ్వు ఉన్నా ఉండకపోయినా ఆయన వచ్చే రాకడ దినంలో ఒకవేళ నువ్వు ప్రభునందు నిద్రించినా ఒక దినము ఆయన ఎదుట నువ్వు నిలబడతవు ఆ దినం నుండి నిన్ను ఎవడు తప్పించలేడు పాతాల లోకము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది అంటే ఎవరి స్వాధీనంలో ఉన్న వారిని ఆ యొక్క తీర్పు దినమున ఆయన సింహాసన మందు ఆశీనుడై న్యాయము తీర్చడానికి ఉన్న దినమున ఎక్కడి వారు అక్కడ వారికి అప్పగిస్తే ఆయన ఎదుట నిలబడాలా అప్పుడు దేవుడు దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాల ఇది ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు గుర్తించదగిన బాధ్యత ఇది ఇది నిర్లక్ష్య పెడితే ఒకరోజు నీ స్థితే నిర్లక్ష్యం అవుతుంది చూడండి కాబట్టి ఒకనికి ఏమో ఐదు తలాంతులు ఇచ్చేడు ఒకనికి రెండు తలాంతులు ఇచ్చేడు ఒకనికి ఒక తలాంతి ఇచ్చేండు ఎందుకు ఈ ఒక తలాంతడు సామర్థ్యం చొప్పునే దేవుడు వాడికి తన ఆస్తిని పంచిపెట్టండి ఈ ఐదు తలాంతుల్లో వాడి సామర్థ్యం చొప్పునే దేవుడు తనకు తన ఆస్తి పంచిపెట్టండి రెండు తలాంతులు ఇచ్చిన వాడికి కూడా తన సామర్థ్యము చొప్పునే దేవుడు పంచిపెట్టండి ఇప్పుడు ఈ ఉండాలా తన యజమానుడు ఆయన దూరదేశము ప్రయాణమై వెళ్ళినప్పుడు తన ఆస్తిని మేము నమ్మకమైన వారము మాకిచ్చిన బాధ్యతను మాకిచ్చిన కర్తవ్యాన్ని మా యజమానుడు మా పట్ల కలిగిన యొక్క ఆశను మేమేం చేయాలా సంపూర్తి చేయాలా సంపూర్ణము చేయాలా అని వీళ్ళేం చేయాలా యజమానుడు ఆశించినట్టు చేయాల చూడండి అయితే మత్తాయసు వార్త ఇరవై అధ్యాయం పదారో వచనము ఐదు తలాంతులు తీసుకొనిన వాడు వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను చూడండి సంపాదించాలంటే మనం ఉట్టిగా ఇంట్లో కూర్చుంటే నీకు సంపాదన వస్తుందా నువ్వు పని చేయకుండా ను కష్టపడకుండా చూడండి ఈరోజు మనం మన జీవితంలో మనం కష్టపడకుండా మనం శ్రమ మనం ఏది చెయ్యకుండా మనకి సంపాదన వస్తుందా రాదు కదా అట్లనే ఒక ఆత్మ రక్షణ పొందాలంటే నువ్వు కష్టపడాల నువ్వు శ్రమ పడాల ఒక ఆత్మను సంపాదించుకోవడానికి అది సంపాదించుకుంటే నీకేమవుతుంది పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది దాని కొరకు ప్రయాస నువ్వు కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా నువ్వు ఏమీ చేయకుండా నీకు ఎట్లా ధనం సమకూర్చబడుతుంది కాబట్టి ఈ రీతిగా మనం చూసిన ఈ రీతిగా మనము ఆలోచించిన మన జీవితాలను బట్టి మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి చూసినా మనం కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా మనం ఏమీ చేయకపోతే మనం ఏమీ సంపాదించుకోలేనప్పుడు ఒక ఆత్మ రక్షణ పొందాలా ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రావాలా ఒక వ్యక్తి తను కలిగి ఉన్న బంధకాల నుంచి విడుదల పొందాల ఒక వ్యక్తి అపవాది చర్లలో నుండి విడుదల పొందాలంటే నువ్వు కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా దేవుని పట్ల నీకు ఇచ్చిన ఆ యొక్క పరిచర్య పట్ల నువ్వేమీ చేయకుండా నీకంటూ ఒక దినం ఏముంటది ఏం సంపాదించుకోగలుగుతావు ఎందుకు వ్యాపారంతో బోల్చుండే దేవుడు ఈ రోజు నువ్వు ఇద్దరికి సువార్త చెబితే ఈ సంవత్సరం పది మందికి మనం చెబితే నెక్స్ట్ ఇయర్ ఇరవై మంది ముప్పై మంది అలా నువ్వు ఎదుగుతుంటేనే పొందినట్టు ఈ సంవత్సరం మనం పది మందిని రక్షణలో నడిపిస్తే రెండో సంవత్సరం ఇరవై మందిని నడిపిస్తే ఇంకా కష్టపడినట్టు ప్రయత్నం చేసినట్టు ప్రయాసపడినట్టు ఈరోజు అలాంటి ఫలము ఈరోజు మనలో కనిపిస్తుందా ఈరోజు అలాంటి ఫలము నీ పరిచర్యలో నీ సేవలో నీలో నీ ద్వారా మన ద్వారా జరుగుతుందా ఇది ను గ్రహించుకోవాలా ఇది ను గమనించుకోవాలా అని దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కష్టపడకుండా నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుని గురించి నువ్వు చెప్పకుండా నీకు ఏమీ ఉంటది ఒక దినము నీకు ఒక తలాంతే కానీ ఆ ఒక తలాంతను బట్టి కూడా ఈరోజు నువ్వు కష్టపడుతున్నావా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా ఇది కాదు కదా దేవుడు తన దాసులను పిలిచి దేవుడిచ్చింది నీ మట్టుకు నువ్వు ఏసుప్రభుని తెలుసుకొని నీ మట్టుకు ఏసు ప్రభులు ఆనందించి సంతోషించి నీకు నువ్వు అభివృద్ధిలోకి వస్తే కాదు కదా దేవుని ఉద్దేశం తన సేవకుల పట్ల నీ ద్వారా వేరే వ్యక్తి దేవుని ద్వారా ఆదరణ పొందాల వేరే వ్యక్తికి రక్షణ కలగాల చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావాల ఇది కష్టపడితేనే ఇది ప్రయత్నం చేస్తేనే ఇది నువ్వు ఇచ్చిన దేవుని పట్ల నమ్మకముతో ముందుకు వెళితే తప్ప ఇది జరగదు కాబట్టి అలాగునే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను చూడండి ఐదు తలాంతులు తీసుకున్నవాడు తనేం చేసిండు ఆ ఐదు తలాంతులతోటి వ్యాపారం చేసి మరి ఐదుకు ఐదు తలాంతులు సంపాదించండి సంపాదన ఊరకనే రాదు కదా మనకి నువ్వు కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా ఈరోజు మన జీవితంలో మనం అన్నిటికీ కష్టపడుతున్నాము ప్రయత్నం చేస్తున్నాము కానీ దేవుని పట్ల దేవుడు మనకిచ్చిన పని పట్ల మనకిచ్చిన బాధ్యత పట్ల దేవుడు మన పట్ల కలిగిన చిత్తము ఉద్దేశం పట్ల మీ పిలుపు పట్ల ఈరోజు నీకు అలాంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావా ఈ రోజు నువ్వు అడగొచ్చేమో లేదా దేవుణ్ణి ఈ రోజు నిర్లక్ష్యం చేయొచ్చేమో ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరించినా నువ్వు దేవునికి లోబడకుండా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయొచ్చేమో కానీ ఒక దినము ఆయన సింహాసనం ఎదుట ఈరోజు మాట్లాడిన దేవుడు తన దాసుడి ద్వారా ఒక దినము నీ ఎదుట నిలబడి నిన్నే అడిగే రోజు నీకు రాబోతుంది ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు ఈరోజు చెప్పేవాణ్ణి బట్టి నువ్వు నిర్లక్ష్య లేదా నీ పరిస్థితులను బట్టి నీ స్థితిగతులను బట్టి నువ్వు సమర్థించుకోవచ్చు కానీ ఆ రోజు నువ్వు సమర్థించుకోలేవు ఇతను అట్లనే సమర్థించుకున్నాడు ఎవరు ఈ ఒక తలాంత తీసుకున్నవాడు తనను తాను సమర్థించుకుంటున్నాడు చూడండి అయితే ఒక తలాంత తీసుకున్న వాడు భూమి త్రవి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను ఇప్పుడు ఒక మనుషుడు తన ఆస్తిని ఈ ముగ్గురు దాసులకు పంచి దూరదేశం ప్రయాణమై వెళ్ళిన తర్వాత తమ యజమానుడు వారికి ఇచ్చిన యొక్క పని పట్ల బాధ్యత పట్ల వారు పట్ల కనబరిచిన నమ్మకాన్ని బట్టి ఇద్దరేమో ఒకడు ఐదు తలాంతులకు మరి ఐదు సంపాదిచ్చిండు రెండు కలిగిన మరి రెండు సంపాదిచ్చిండు కానీ ఒక తలాంతు కలిగిన ఏం చేసిండు తన సొమ్ము పోయి ఎక్కడ దాచిపెట్టిండు తన యజమాని సొమ్ము భూమిలో త్రవ్య దచ్చిపెట్టండి భూమి త్రవి అందులో ఎవరిని పెడతారు చనిపోయిన వాళ్ళని పెడతారు నువ్వు జీవించినవు కానీ నిష్ప్రయోజనం అన్నట్టు యూజ్లెస్ ఈరోజు మన జీవితాలు పనికొచ్చే పాత్రగా దేవునికి వాడబడుతున్నాయా విలువ లేని పనికి రాని పాత్రలుగా ఈరోజు గా మనం దేవుని ఎదుట నిలబడుతున్నామా ఈ రోజు నీ స్థితిని నిన్ను పరిశీలించుకో దేవుని అద్దం ముందు వచ్చి నీ వాస్తవాన్ని నీ జీవితాన్ని ఒకసారి చూసుకో ఇకనైనా జ్ఞానము కలిగి వివేకము కలిగి నీ పట్ల దేవుని చిత్తము ఇది ఉందని గ్రహించి ఇకనైనా కష్టపడు ప్రయాసపడు దేవుని పట్ల చేయాలన్న ఆసక్తితో నీ జీవితంలో నువ్వు ప్రయత్నం చేస్తే కొద్దిలో కొద్దన్న ఒక ప్రతిఫలం ఉంటుంది ఒక బహుమానం ఉంటది లేకపోతే యూజ్లెస్ పీపుల్ అన్నట్టు పనికి రాని పాత్రను అన్నట్టు నీ ఇంట్లో పనికి రాని చెత్తను తీసి ఎక్కడేస్తావు బయట వేస్తావు ఎందుకు అది పనికి దేవునికి నీ జీవితము నా జీవితం మన జీవితాలు ఆయన కొరకు ఆయన మన పట్ల కలిగిన నమ్మకము దాంట్లో కానీ పరిచర్యలో కానీ పిలుపులో కానీ నువ్వు పనికొచ్చే వాడిగా ఉన్నావా పనికి వాడిగా ఉన్నావా యూజ్ అయ్యేలాగా ఉన్నావా యూజ్లెస్ లాగా ఉన్నావా ఎందుకు యూజ్లెస్ అవుతాము దేవుణ్ణి ప్రేమించం మనకున్న సుఖానుభవాలు కావాల దేవుడి పని పట్ల దేవుడి పిలుపు పట్ల దేవుడి ఇచ్చిన పరిచర్య పట్ల వీటి పట్ల మనకు అవసరం లేదు మన గురించి మన గురించి మన గురించి ఎంతకాలము ఎన్ని సంవత్సరాలు నీ జీవిత కాలం నీ స్వార్థంగా నీ గురించి ఆలోచిస్తే ఏ దేవుడు నీకు ఇచ్చిన పని పట్ల నీ పిలుపు పట్ల నీకు ఇచ్చిన తలాంతుల పట్ల ఏ రోజన్నా నేను దేవుని వాటి కొరకు దేవుని సేవలో నేను వాటిని ప్రజ్వలింపజేసినాను వాటిని దేవుని కొరకు నేను వాడినాను అని చెప్పుకునేలాగా ఈరోజు దేవుని ఎదుట నిలబడగలుగుతున్నావా ఈరోజు అలాంటి సాక్ష్యము దేవుని ఎదుట మనకుందా ఇంకెంతకాలము జీవితకాలం మనం ఐక్య విచారాలు పెట్టుకుంటాం ఇంకా ఎంతకాలం మన జీవితాంతం మనం సమర్థించుకుంటాం ఇంకెంతకాలము దానికంటూ ఒక గడియ ఒక సమయం ఉంటుంది కదా చనిపోయినంత వరకు ఈ ఐక్య విచారాల్లో ఉంటే ఈడు ఎట్లా అయితే భూమి త్రోవి దానిలో పెట్టిండో రేపటిదైనా మనం కూడా భూమి త్రోవి భూమిలోకి పోయే వాళ్ళమే కదా ఏముంది మన జీవితానికి మనం బతికిన బ్రతుకుకి ఏమన్నా అర్థం ఉందా నువ్వు క్రైస్తవుడివి దేవుని దాసుడివి దేవుని సేవకుడు చెప్పుకోవడానికి నీకేమన్నా అర్థం ఉందా కాబట్టే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు చూడండి బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకొనిను అంటే విడిచిపెట్టాడు దేవుడు ఇప్పుడు చనిపోయినోళ్ళ ఈ లోకంలో అంతా అయిపోయి మేము చనిపోయి హ్యాపీగా ఉన్నామనుకుంటారేమో వీళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టాడు కదా సజీవులుగా ఉన్నా మనల్ని విడిచిపెట్టాడు కదా ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర లెక్క చూసుకుంటాడు ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఇది వాక్యం ఇది ఇది జీవం వల్ల దేవుని మాటిది ఏదో వచ్చినాము పోయినాము ఏదో చెప్పినాము విన్నాము అలా పోవడం కాదు మన జీవితం అందుకు కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది ఈ లోకంలో ఉన్న జ్ఞానులను దేవుడు పిలుచుకోవాల ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళని ధనవంతుల్ని గొప్ప పేరు ప్రఖ్యాతులు దాచుకున్న వాళ్ళని పిలవాల నువ్వు నేను నేను ఎందుకు పనికిరామను అలాంటి పనికిరాని మనకి దేవుడు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత విలువనిచ్చి ఎంత నమ్మకమైన వారు అని మనల్ని పిలుచుకొని పని అప్పగిస్తే ఈరోజు ఆ పని పట్ల నువ్వు ప్రయత్నం చేస్తున్నావా ఈరోజు ఆ పని పట్లను ఒక బాధ్యతగా ఉన్నావా ఇది నువ్వు ఆలోచించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవం అంటే ఏదో మనం ఆదివారం పోయి పాట పాడేదో పోయినట్టు కాదు నీకంటూ ఒక ప్రతిఫలం ఉండాలి దేవుని దగ్గర అదే దేవుడు కోరుకునేది చూడండి అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన తన యజమానుడు వచ్చిండు తన దాసుల దగ్గరికి ఈరోజు వేసు ప్రభు రాలేదు ఈరోజు అయిపోయిందేమో ఏ దినమునా ఏ జామున ఏ గడియా అది తెలియదు ఇక్కడ ఈ ఉపమానంలో యజమానుడు ఒక టైం రియాలిటీలో మన ఎదుట ఉంటాడు ఖచ్చితంగా నిన్ను లెక్కడుగుతాడు ఈరోజు ఈ లోకంలో చెప్పుకున్నట్టు సమర్థించుకుంటారా ఈరోజు ఈ లోకంలో చెప్పినట్టు సాకులు రేపు దేవుని ఎదుట నువ్వు చెప్తావాదాము అవ సాకులు చెప్పారు కదా ఈ నన్ను ప్రేరేపించి తినమనిందని ఆదాము ఈ సర్పము నన్ను ప్రేరేపించిందని అవ్వ చూడండి అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే కాబట్టి నేను నమ్మకమైన వాడినని నన్ను పిలిచి నీ దాసుడిగా నన్ను నియమించుకొని నీ ఆస్తి ఇదిగో నాకు అప్పగించావు కదా నాక అప్పగిచ్చి నువ్వేమైనావు దూరదేశ ప్రయాణమై వెళ్ళిపోయినావు కదా కాబట్టి నువ్వు నాకు పిలిచి నాకిచ్చిన పనిని నేనేం చేసినాను నమ్మకమైన వాడిని అనిపించుకోవడానికి ఈ పని పట్ల నేను బాధ్యత కలిగి నేనేం చేసినాను అవ్యుగాక మరి ఐదు తలాంతులు సంపాదించి తినని చెప్పెను అతని యజమానుడు ఎప్పుడైతే తన దాసుడు ఈ మాట చెప్పిన వెంటనే ఆ యజమానుడు బలానమ్మకమైన మంచి దాసుడా నీ జీవితంలో ఒక అర్థము పరమార్థము నువ్వు బ్రతికిన బ్రతుకుకి విలువ ఉందంటే ఈ దీని కొరకు నీ జీవితంలో నువ్వు ప్రయాసపడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆస్తులు బట్టి నీ అంత ధనవంతుడు లేడని చెప్పినా నథింగ్ దానివల్ల నువ్వు పెద్ద తెలివి అని నీ గురించి లోకం చెప్పినా మెచ్చుకున్న శూన్యమే నీకు ఏం నిన్ను సృష్టించిన వాడు తన పోలికలో తన స్వరూపములో ఆయన నిన్ను మెచ్చుకోవాల మనుషులు మెచ్చుకోవడం కాదు లేదా నిన్ను ను మెచ్చుకోవడం కాదు మనుషులు నిన్ను అతిశయంగా చెప్పడం కాదు నిన్ను నువ్వు అతిశయించుకుంటూ చెప్పుకోవడం కాదు నిన్ను సృజించిన వాడు నీకు పని అప్పగించిన వాడు సమస్తము తేటగా చూసేవాడు ఒక దినం వచ్చి అనేక సాక్షుల సమూహాల ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన నిన్ను లెక్క అడిగినప్పుడు ఆ లెక్క నువ్వు వివరించి చెప్పినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడ అని నువ్వు పిలిపించుకోగలిగితే నీ జీవితం సార్థకమైనట్టు అన్నట్టు నీ బ్రతుక్ ఒక విలువ అన్నట్టు నీకొక యూజ్ అన్నట్టు లేకపోతే నువ్వు యూజ్లెస్ ఇది లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఎంత పొందుకున్నా ఏమి ఉన్నా నో నథింగ్ నువ్వు యూజ్లేస్తే అన్నట్టు కాబట్టి దీని కొరకు మనం ప్రయాసపడాలంటే ఏబు గురించి ఇచ్చిన దేవుడు సాక్ష్యం ఏబు జీవితాన్ని బట్టి అతని వంటి వాడు భూమిలో యథార్థవంతుడు ఒకడు లేడన్నాడు తెలుసు దేవుడికి మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటే లేదా మనల్ని వెంబడించే వాళ్ళు లేదా మనల్ని మెచ్చుకునే వాళ్ళు మనల్ గురించి చప్పట్లు కొడితే కాదు ఒక దినము గొప్ప సాక్షి సమూహాల ఎదుట ను నిలబడినప్పుడు నిన్న ఆయన లెక్క అడిగినప్పుడు ఆ రోజు నిన్ను చూసిన ప్రభు నీకు ఆయన నోటితో పలికితే నీ జీవితం సార్థకం అన్నట్టు పడిన ప్రయాసానికి ఒక అర్థం ఉన్నట్టు పరమార్థం ఉన్నట్టు దీని కొరకు మనుషులకి లేదు ఈరోజు ఆసక్తి సుఖానుభవాలు కావాల చూడండి అంతకు అంతకు మనుషులు ఎంతగా అపనమ్మకస్తుల్లాగా ఎంతగా ఉన్నారంటే అంతగా చెడిపోతున్నారు చూడండి ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి ఎవరు ఈ మాట చెప్పగలుగుతున్నారు సత్య అయిన దేవుడు సత్య సాక్షి అనే దేవుడు ఆయన నోటిలో అబద్ధం లేదు సత్యం మాట్లాడేవాడు ఏ ఆయన నోటి నుంచి వచ్చిన మాట బలా మంచి నమ్మకమైన దాసుడా నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి దానికి ప్రతిఫలం ఏంది నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ఈరోజు మనకిచ్చిన కొద్దిలో కూడా మనం సోమరులం అయిపోయినాం కష్టపడడం కానీ ప్రయత్నం చేయడం కానీ ప్రయాస తపన వేదన కూడా లేదన్నట్టు చచ్చిన శవానికి బతికున్న మనకి తేడా కూడా లేకుండా పోయింది దేవుని అగ్ని లేనివాడు చచ్చిన వాడు బతికున్నా వాడు చచ్చిన వాడే దేవుని వెలుగులేని వాడు వాడి దీపాన్ని దీప మారిపోతే అర్థం ఎందుకు ఈరోజు మన బతుకులు అలా ఉన్నాయి మన స్థితి దేవుని ఎదుట అట్లా ఉంది దేవుని కొరకు వెలగలేకపోతున్నాం దేవుని కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఆయన కొరకు సాక్షులుగా జీవించలేకపోతున్నాం చేతగాని వాళ్ళలాగా ఉన్నాం మనం ఐక్య విచారాల చేత ధన వ్యామోహం చేత నానా విధమైన భోగములు చేత సుఖానుభవాల చేత దేవుని కొరకు ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ప్రయాస పడలేక చచ్చిన సేవాలకి మనకి తేడా లేకుండా ఉన్నాం పైకి నేను మాత్రము అన్నీ బాగున్నానని చెప్పుకునే రకాలుగా ఉన్నాం ఇది నీకు ధన్యత అనుకుంటున్నావా ఎంతకాలం మనల్ని మనం మోసపరుచుకుంటూ ఇతరులను మోసపరుచుకుంటాం నువ్వు చెడిపోతూ అంతకంతకు ఇతరులను చెడిపేస్తున్నారు చూడండి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలుపొందుమని అతనితో చెప్పను నిజంగా నేను యేసు ప్రభుని సంతోషపరచాల నిజంగా నా ప్రభువుని నేను ఆనందపడేలాగా చేయాలంటే నువ్వెళ్ళి ప్రయాసపడు కష్టపడు ఆయన గురించి సువార్త ప్రకటించు నీకిచ్చిన తలాంతుల్ని అభివృద్ధి పరుచుకో ఆయన సేవలో ఆయనకి మహిమను నువ్వు తీసుకురా నమ్మకమైన వాడిగా ఉండు దేవుడు సంతోషపడతాడు ఏదో దేవుని సన్నిధికి వచ్చి నోరిప్పి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వేదో ఒక పాట పాడినంత మాత్రాన నువ్వేదో చెప్పినంత మాత్రాన ఆయన తీసుకోగలిగేలాగున్నాడా నీలో చేయగటండి నీ బ్రతుకులో వెలుగు లేకుండా నీలో పైకి వేషధారకుల్లాగా ఉండి పైకి మంచి వాళ్ళలాగా లోపలంతా వేషధారణ ఎక్కడ కూడా క్రీస్తు ప్రేమ ఉండదు క్రీస్తు మనసు ఉండదు ఎక్కడ కూడా మనలో దేవుని ప్రకారంగా జీవించే జీవితం ఉండదు పైకి మాత్రము నేను ధనవంతుణ్ణి ధనరుద్ధి సమృద్ధి చేసుకున్న వాడిని నేను బాగా కష్టపడిన వాడిని ప్రయాస నా వంటి వాడు ఒకడు లేడని అతిశయించుకోవడం విర్రవేగడం ఇది దృష్టత్వం కాదా ఇది భ్రష్టత్వం కాదా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ హృదయం తెరవబడితే నీ మనోనేత్రాలు తెరవబడితే నీ స్థితి చూసుకో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నావో ఎంత దిక్కుమాలిన ఉన్నావో ఏమూ ప్రయాసపడకుండా ఆ బబులోని ఆ యొక్క వేసి ఎట్లయితే ఉందో అలా నువ్వు విర్రవిగుతున్నావు నేను నువ్వు అలా ఉప్పొంగుతున్నావు అతిశయిస్తున్నావు నువ్వు మాత్రం దేవునికి యూజ్లెస్ లాగా పనికొస్తున్నావు చూడండి మత్తాయి సువార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండో అలాగే రెండు తలాంతులు తీసుకొనిన వచ్చి అయ్యా నువ్వు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవి మరి రెండు తలాంతులు సంపాదించి చెప్పెను ఆ ఐదు తలాంతులు వాడు ప్రభు ఎదుట నిలబడి చెప్పగలిగిండో రెండు తలాంతులు కూడా అదే చెబితే ఐదు తలాంతులోడు ఐదు చేసినా అంటే పది చేసినా రెండు తలాంతులోడు నాలుగు చేసిన వీళ్ళిద్దరి మధ్య ఆరు ఉన్నా కానీ ప్రభులో మార్పు ఏమంటున్నాడు అతని యజమానుడు బలా నమ్మకమైన దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకం ఇక్కడ దేవుడు గొప్ప చేయట్లేదు ఇద్దరిని సమానంగా చూస్తుండే ఎందుకంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇచ్చిండు కాబట్టి ఆ సామర్థ్యము చొప్పున వాళ్ళు పనిచేసిండ్రు ఈరోజు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఈరోజు నువ్వు పనిచేయగలుగుతున్నావా కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో నువ్వు పాల్పొందుము అని చెప్పిండు ఇదే కదా మన జీవితము ఈ లోకంలోకి వచ్చినాం అంటే ఇదే కదా మన జీవితానికి సార్థకం నువ్వు దేనికి కొరకు ప్రయాసపడుతున్నావు లేదా నిన్ను పది మంది మెచ్చుకోవాలా నీ వంటి వాడు లేడు లేదా నన్ను చూసి ఇతరులు నన్ను చూసి గొప్ప చెప్పుకోవాలా ఇతరులు ఎదుట నన్నుని ఏదేదో చూపించుకోవాలా ఆ చూపించేదేదో దేవుని ఎదుట చూపిస్తే నీకు అర్థం ఉంటుంది మనుషులు ఎదుట కాడా మనుషులు మెప్పు కోరుతూ మనుషులు కాడ కోరుకుంటూ మనుషులు కాడ విర్ర అతిశయించుకుంటూ నిన్ను నువ్వు మెచ్చుకుంటూ నిన్ను నువ్వేదో కీర్తించుకుంటూ జపము చేస్తే ఒక దినం నిష్ప్రయోజకుడివి నీ వల్ల ఏమీ ఉండదు నువ్వు చేసిన దానం కూడా రహస్యంగా ఉండాలన్నాడు దేవుడు ఎందుకు అందరూ కాదు కదా నువ్వు చేస్తుంది దానము లేదా ఈ వ్యక్తి నన్ను చూడాలా ఈ స్త్రీ నన్ను చూడాలా వీళ్ళు చూడాలా వీళ్ళకి నేను మంచోడి అనిపించుకోవాలా వీళ్ళ దగ్గర నేను గొప్పవాడని చూపించుకోవాలా నా వంటి లేడని వీళ్ళు చెప్పాలా దాని కొరకు సేవ చేస్తున్నావా రహస్యంగా ఉండి నేను చేసేది ప్రతిది దేవుని కొరకు చేస్తున్నాను నేను చేసింది ఆయన చూస్తే చాలు అని నువ్వు పనిచేస్తున్నావా అందుకు నువ్వు ఉన్నావా దేవుల్లో ఈరోజు ఎట్లా ఉన్నారు క్రైస్తవులు ఈయన బహుమానం చాలు కదా నువ్వు ప్రయాసపడుతుంది మనుషుల కోసమా మనుషుల నుంచి వచ్చే మెప్పు కోరక మనుషుల నుంచి కోరే ఘనత కొరక లేదా దేవుని వచ్చే మెప్పు ఘనత కోరుతున్నావా చూడండి తర్వాత మత్త వరత ఇరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో తర్వాత ఒక తలంతు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవు చల్లని చోట పంట కూర్చుకొనువాడవు చూడండి నువ్వు విత్తని చోట కోయివాడవును చల్లని చోట పంట కూర్చుకొనువాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి ఈ బుద్ధి మాలినవాడు ఈ పనికి మాలినవాడు ఈ సోమరి భయపడాల్సింది దేని పట్ల నా యజమానుడు నన్ను పిలిచి తన ఆస్తి నాకు నేను చేసే సామర్థ్యము ఒకటే కాబట్టి దానిని అభివృద్ధి పరుచుకోమని నా పట్ల నమ్మకం కలిగి వెళ్ళిపోతే దాని పట్ల నేను ఏమాత్రము ప్రయత్నం చేయట్లేదు దాని పట్ల నేను ఏమాత్రము కష్టపడట్లేదన్న భయము లేదు కానీ దాని విషయంలో ఇందులో భయం కలగలేదు కానీ నువ్వు విత్తన చోట కూయ్యవాడు చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడు అయిన కఠినడు అని నేను ఎరుదును గానుకో భయపడ్డాడు అంట భయం దేని పట్ల ఉండాలా దేవుడిచ్చిన పని నేను చేయకపోతే దాని భయం ఉండాల ఇది దేవుని ప్రకారం ఇలా జీవించాలా ఇలా జీవించకపోతే భయపడాల ఈరోజు మనుషుల భయం దేనికి ఉంది దేనికి మనుషులు భయపడుతున్నారు ఈరోజు ప్రార్థనలు ఎందుకు పెట్టించుకుంటున్నారు అన్ని మనం దేనికి పెట్టించుకుంటున్నాం చూడండి గనుక నేను భయపడి వెళ్ళి నా తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకోనమని చెప్పెను ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఈరోజు మనలో అలాంటి అజ్ఞానులు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు అవివేకులు ఉన్నారు అన్నట్టు సోమరులు ఉన్నారు కష్టపడరు వీళ్ళు దేవుని పట్ల ప్రయత్నం చేయరు కానీ వీళ్ళని వీళ్ళు సమర్థించుకుంటూ ఎదుటి వారికి బ్లేములు చేస్తుంటారు ఈరోజు నీ జీవితం అట్లా ఉందేమో నా జీవితం అట్లా ఉందేమో మన జీవితాలు అలా ఉన్నాయేమో ప్రభు చూసుకోమంటాడు చూడండి మత్తాయి సువార్త ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఆరు అతని యజమానుడు వాణిని చూచి సోమరివైన చెడ్డదాసుడా ఎందుకు ఈ సో దాసుడు సోమరయ్యిండు తాను చేయాల్సిన పని పట్ల ఏ రోజు భయపడలా నాకు తలాంత్ ఇచ్చిండు దేవుడు నా సామర్థ్యాన్ని బట్టి ఈ తలాంత్ నేను అభివృద్ధి పరుచుకోవాలా ఇది నేను దీన్ని వ్యాపారం చేసి నేను సంపాదించాలా దాని కొరకు నేను కష్టపడాలా అన్న విషయంలో ఈ దాసుడు ఎప్పుడు భయపడలా దేవుడు కఠినుడని ఎరిగిండు కాబట్టి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని చూసినాక మొక్కాన్నే దేవుడు మాట్లాడుతున్నాడు సోమరి అయిన చెడ్డదాసుడా ఇది మీకు అనిపించుకోవడం మీకు మేళ ఇందుక మీరు ప్రతిదినం దేవుని సన్నిధిలో వచ్చి గడుపుతున్నారు ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాలు విన్నారు సోమరు లాగా ఉండడానిక పనికి లేని లేదా మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవడానికి మా వంటి వారు లేరని ఇందుకు పనిచేస్తున్నారా ఇందుకు దేవుని ఎద్దకొస్తున్నారా ఎందుకు దేవుని స్వరం వింటున్నారా మీ జీవితాలను మిమ్మల్ని మీరు విమర్శించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ఇకనైనా మిమ్మల్ని మీరు గ్రహించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఒక దినం నిలబడ్డాక అప్పుడు ఇదే కఠినమైన మాట ఈ కఠినుడు అని ఎరిగిన వాడు దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొనుడు నువ్వు ఎరుగుదువా నువ్వు నన్ను ఎరిగినవా నేను విత్తని చోట ఎట్లా పంట కోసుకుంటాను విత్తనం లేకుండా మొక్క రాకుండా దానికి ఫలం రాకుండా నేను ఎట్లా దాని ప్రతిఫలం తీసుకుంటా అంటే ఇలా నువ్వు నన్ను ఎరిగినవా నేను చెప్పపోతేంది ఇవిడొకడు దేవుడు చెప్తాలే నేను చెయ్యిపోతే ఇంకొక నేను ఈ సోమరులు అన్నట్టు వీళ్ళు ఈరోజు ఆ త్రోవకు చెందిన వాళ్ళ మనలో ఉన్నారేమో అదొక రకమైన జాతి మనం చూస్తే పండుల్లో కూడా నానా రకమైన జాతులు ఉన్నట్టు నానా రకమైన విత్తనాలు ఉన్నట్టు ఈరోజు సేవకులు ఈరోజు మనలో కూడా ఇలా నానా విధమైన జాతులు రకాలు భిన్నా పెదాలు ఉన్నాయన్నట్టు చూడండి అందుకు అతని యజమానిని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని నువ్వు ఎరుగుదువా అట్లయితే నువ్వు నా సొమ్ము సహూకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునేందునని చెప్పి ఏం చేసిండు ఆ తలాంతుని వాని వద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇడు ఒకప్పుడు నీకేదో ఒక తలాంత ఉంది నువ్వేమైపోయినవు దేవుని పట్ల ప్రయత్నం చేయకుండా నీకిచ్చిన తలాంతుల్ని అభివృద్ధి పరుచుకోకుండా నీలో నువ్వు వాటిని మృతం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అది తెస్తాడు ఇప్పుడు ఉన్న స్థితి కూడా నీ స్థితి పోతుంది మనలో అట్టివారు అందరున్నారు ఇదిను నమ్మిన నమ్మకపోయినా ఇది నీకు కఠినం అనిపించిన పరిశుద్ధాత్ముడు అబద్ధం చెప్పడు ఆయన సత్యమే బలుకుతాడు మనలో ఉన్నారట్టివారు చూడండి ఆ తలాంతుని వాని యొద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును ఎందుకు వాడు కష్టపడుతున్నాడు వాడు ప్రయత్నం చేస్తోడు ఆత్మల పట్ల భారముతో ఒక సమర్పణతో ఒక పని దేవుడు నాకు ఇచ్చిన పని పట్ల బాధ్యతతో అది ఒక కర్తవ్యం లాగా భావించి దాని మీద దృష్టి పెట్టి మనసు పెట్టి తనను తాను సమర్పించుకొని దేవుని పనిచేస్తాడు వాడు ఫలిస్తాడు యేసుప్రభు చెప్పిన యోహాను సువార్త పదిహేను అధ్యాయం అదే కదా ఫలించని వాటిని తీసేసి పనికి రాని వాటిని తీసేసి ఫలించే తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని దేవుడు చెప్పాడు ఈరోజు నువ్వు ఫలిస్తున్నావా ఏంది ఫలించడం అంటే ఇల్లు కారు బంగ్లాలు ఇవి కట్టుకోవడమా ఇదా నువ్వు ఫలించడం దేవుని సేవలో ఫలించడం అంటే ఇదేనా చూడండి మత్తమార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై వచనంలో మరియు పనికి ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండిన ఈ రోజు దేవుడు చెప్పే ఉద్దేశం ఎందుకు సేవకులు నాకంలోకి పోతారంటే వాళ్ళ తలాంతుల్ని అభివృద్ధి పరచుకోకుండా వాటిని నిష్ప్రయోజనం చేసిన ప్రతి వాడికి నరకం అనే ద్వారము వాడి కొరకు ఎదురు చూస్తుంది ఈరోజు అక్కడికి పోవాలంటే నువ్వు నీ తలాంతుల్ని అభివృద్ధి పరుచుకోకుండా సోమరిగా ఉంటూ కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా నీకు పని పట్ల దాని పట్ల నమ్మకమైన వాడిగా నీకు అది ఎంట్రెన్స్ అన్నట్టు అదే నువ్వు నమ్మకమైన ఉంటూ నీకు ఇచ్చిన దాన్ని సంపాదించి నువ్వు ప్రయత్నం చేసి దేవుని ఎదుట దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వాడుగా అనిపించుకుంటే అనేకమైన వాటి మీద దేవుడిని అధిపతిగా నియమిస్తాడు నీకు అది ఎంట్రెన్స్ అన్నట్టు ఈరోజు వింటున్న మీరు దేన్ని చేయాలా దేన్ని చేయకూడదు మిమ్మల్ని మీరు నిర్ణయించుకోండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి చెప్పేవాడు ఏదో చెప్పిండు ఏదో విన్నాము పోయామంటే మీ జీవితాలు ఎప్పటికీ మారవు మీలో ఎలాంటి మార్పు ఉండదు ఫలించని ప్రతి చెట్టు నరకవేబడి అగ్నిలో పడవేయబడుతుంది ఇది గ్యారంటీ అన్నట్టు ఎవరికైనా చెప్పే నాకైనా వినే మీకైనా ఈ లోకంలో ఉన్న గొప్పలైనా గనులైనా ఎవడైనా దేవుని దృష్టికి దేవుని వాక్యానికి అందరు ఒక్కటే సమానము ఆయన పక్షపాతి కాడు ఆయన న్యాయము ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందని మనం గ్రహించుకోవాలా అప్పుడే జాగ్రత్త పడతాం అప్పుడే నీలో భయం ఉంటది లేకపోతే పనికి రాందానికి భయపడ్డాడు ఈ వ్యక్తి ఈయన చోట కోయివాడు చల్లని చోట పంట సమకూర్చుకును అనే నేను ఎరిగిదును కాబట్టి దానికి భయపడ్డాడు చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము రెండో వచనము యోహోనుసు వార్త పద్నాలుగో అధ్యాయము రెండో వచనంలో నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు ఈ వాక్యం ప్రభు ఎందుకు మాట్లాడుతుందంటే ఇప్పుడు దాకా నమ్మకంగా ప్రభు పట్ల సోమరులు కాకుండా ప్రయాస పడిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు దేవుడిచ్చిన తలాంతుల్ని ప్రజ్వలింపజేసిన వాళ్ళు దేవుని మహిమ కొరకు వాటిని అభివృద్ధి పరుచుకున్న వాళ్ళకు కలిగిన ప్రతిఫలం చూసిన అలా ప్రయత్నం చేయనివాడి వాడి యొక్క ప్రతిఫలం చూసినాం ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నా అంటే చూడండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను యోహాను అధ్యాయం మూడో వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున వచ్చి నా యొద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును ఈ వ్యక్తి ఈ మనుషుడు తన ఆస్తిని కాలం కొంతకాలం దేశ ప్రయాణం పోయి మరలా ఎట్ల తన దాసుల దగ్గరకు వచ్చి లెక్క అడిగిండో ఈరోజు యేసుప్రభువుడు ఇదే చెప్తాడు నేను నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు వాటిని మీ కొరకు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను సిద్ధపరచడానికి నేను వెళ్తున్నా మరలా మీ వద్దకు వస్తా సిద్ధపరిచి కాబట్టి నేను వెళ్ళి సిద్ధపరిచి మరలా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉండాలా సిద్ధపడిన వారిగా ఉండాలా అంటే సిద్ధపాటు ఈరోజు ఉన్నామా మనం అలాంటి సిద్ధపాటు కాబట్టి దీనికి ఉపమానం ఏసు చూడండి మత్తాయిసు వార్త ఇరవై ఐదో అధ్యయము ఒకటో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది కన్యక అంటే అపవిత్రమ అపవిత్రము కానిది అనర్థం కలంకము లేనిది అనర్థం నింద లేనిది అని అర్థం ఒక పురుషుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వధువు మీద నింద ఉంటే ఆ నింద ఏదైనా కానీ ఆమెను అంగీకరించడానికి ఆ వధువుని తన భారీగా స్వీకరించడానికి వరుడు ఇష్టపడడు ఎందుకు ఆ వధువు మీద ఏముంది ఒక నింద ఉంది ఒక కళంకం ఉంది ఎందుకంటే ఈమె అపవిత్రమైందన్నట్టు కాబట్టి పరలోక రాజ్యాన్ని దేవుడు ఎట్లా పోల్చాడు పది మంది కన్యకులను పోల్చండు వీరిలో ఐదుగురు బుద్ధి లేని వీరిలో ఐదుగురు బుద్ధి గలవారు కాబట్టి బుద్ధి కలిగిన వారి గురించి బుద్ధి లేని వారి గురించి ప్రభు ఒకటే మాట చెప్పాడు ఎవడైతే నా మాట విని దాని చొప్పున చేయు ప్రతి వాడు బుద్ధిమంతుని పోలియుండను తన ఇల్లు బండ మీద కట్టుకున్నవాడని చెప్పి అంటే బుద్ధిమంతులు ఎవరు దేవుని మాట విని దాని చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు కాబట్టి ఈ మంది కన్నికల్లో అలా దేవుని మాట విని దాని చొప్పున చేసే పది మంది పది మందిలో ఐదుగురు ఉన్నారు ఈ బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఎవరైతే దేవుని మాట విని దాని చొప్పున చేయని ప్రతివాడును బుద్ధిహీనుడిని పోలియుండను అంటే ఈ బుద్ధి లేని దేవుని మాట విని దాని చొప్పున చేయని వారు ఇప్పుడు దేవుని మాట విని దాని చొప్పున చేసే మనం బుద్ధిమంతులైతే ఆ తలాంతుల ఉపమానంలో కూడా మనం బుద్ధిగా పనిచేస్తామన్నట్టు కానీ ఒకడు బుద్ధి లేనివాడు ఈ ఉపమానంలో కూడా దేవుడు పది మంది ఉన్నారు అందులో ఐదుగురు బుద్ధి గల ఉన్నారు ఐదుగురు బుద్ధి వారు ఉన్నారు బుద్ధి వారు తమ దివిటిల్లు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు నూనెంటే అభిషేకం అంతే కదా పాత రోజుల్లో సారా సీస ఒక మూత కన్నం పెట్టి ఒక చీరనో ఏదో లింగినో చించి ఆ కిరసనాలు సీసా పోసి ఆ మూతలో పెట్టి అగ్గిపెట్టి అదే ఆ ఇంటికి దీపం ఆ కిరసనాలు ఉన్నంత వరకు ఈ దీపము ఆ వెలుగుతుంటది ఇల్లంతా ప్రకాశవంతంగా మారుతుంది ఎప్పుడైతే ఆ సీసాలో ఉన్న ఆ కిరసనాలు క్రమక్రమేణా క్రమక్రమేణా తగ్గుతుంటదో ఇది కాసేపు ఉండి ఆరిపోతుంటది ఉండి ఆరిపోతుంటది ఎందుకు దాని అర్థం ఏంది దాని సూచన ఏంది ఈ సీసాలో ఉన్న కిరసనాలు ఏమైపోతుందంట అయిపోతుంది అది ఇండికేషన్ అన్నట్టు నూనె అయిపోతుంది అంటే వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ ఆరిపోయేది అన్నట్టు అంటే స్థిరంగా ఉండదన్నట్టు వెలుగు ఈరోజు మన బతుకులు మన జీవితాలు కూడా అట్టనే ఉన్నాయన్నట్టు కొద్దిసేపు దేవుల్లో వెలిగేలాగా ఉంటాం కొద్దిసేపు వెలగలలాగా ఉంటాం ఎందుకు దేవుడు అట వెలుగుతూ వెలగట్లేదంటే దాని అర్థమైంది నీ దివిటిలో ఆ సీసా బుడ్డిలో ఉన్న కిరస్నాలు అది అయిపోతుంది అయిపోతున్నప్పుడు ఏం చేయాలా వెంటనే దాని నిండా మరలా పోసి నింపుకోవాల అప్పుడేమవుతుంది ఈ ఆరిపోవడము ఈ వెలగడం అనే సమస్య ఉండదు మరలా అది ప్రకాశవంతంగా వెలిగిస్తుంటది ఈరోజు అట్లా ఉన్నామా మనం ఈరోజు మన జీవితాలు అట్లా ఉన్నాయా మీ జీవితాలు అట్లా ఉన్నాయా మీరు చెప్పుకోండి మీ గురించి సాక్ష్యం ఈ రోజు ఎవరి జీవితాలు అట్లా ఉన్నాయి మన జీవితాలు అట్లా ఉన్నాయా చూడండి బుద్ధి కలిగిన వాళ్ళేమో తమ దువిటీలతో నూనె తీసుకొని పోయిండ్రు ఎందుకు మీ దీపములు వెలుగు చూడని ఇయడం అని చెప్పిండే ఎప్పుడు వెలుగుతుండాల నీలో ఉన్న వెలుగు ఆ దీపము ఎప్పుడు వెలగాల కాబట్టి బుద్ధి కలిగిన వారేమో తమతో పాటు దివిటీలు తీసుకొని నూనె తీసుకొని పోయినరు ఈ బుద్ధి లేని కన్నికలు ఏం చేసిండ్రు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు చూడండి మత్తాయి సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచనంలో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు చూడరి అంటే ఈ అందరిలో బుద్ధి గలవారు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్రైస్తవ్యము ఇప్పుడున్న నేటి దాసులు అంటే సేవకులు కునికి నిద్రిస్తున్నారు అందులో బుద్ధి గలవారు కునికి నిద్రిస్తున్నారు బుద్ధి లేని వారు నిద్రిస్తున్నారు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంది వాళ్ళకి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బుద్ధి లేని వాళ్ళకి దివిటీలో నూనె లేదు కాబట్టి వాళ్ళు తీసుకోపోలేదు కాబట్టి వాళ్ళ అవకాశాన్ని కోల్పోయినారు వీళ్ళు బుద్ధి కలవారు కాబట్టి నూనె తీసుకోబోయినారు కాబట్టి వీళ్ళ అవకాశం పొందుకోగలిగినారు అదే తేడా అంటే ఏసు ప్రభు బుద్ధి కలిగిన కూడా బాగా మత్తులయ్యి బాగా కునికి నిద్రిస్తారన్నట్టు మెనుకువగా ఉండరు అన్నట్టు బుద్ధి కలిగిన కూడా బుద్ధి లేని వాళ్ళు ఎట్టనికి నిద్రిస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్నారు సిద్ధపాటు లేరు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఈరోజు లేరా మనం అట్లా లేమా ఇది నీకు మేళ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బుద్ధి గలవారు బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు కునికి నిద్రిస్తున్నారు వాక్యం తెలిసినోడు కునికి నిద్రిస్తున్నాడు తెలియనోడు కునికి నిద్రిస్తున్నాడు ఇద్దరు మెలకుగలేరు ఏది ఏసుప్రభు రాకడ ఆలస్యం అయ్యే టయానికి పెండ్లు కుమారుడు వచ్చే సమయానికి ఇద్దరు కునికి నిద్రిస్తున్నారు అంటే చేయాల్సిన వాళ్ళు కూడా ప్రకటించాల్సిన వాళ్ళు కూడా ఈరోజు మత్తులైపోయినారు కారణం ఐక విచారాలు పెట్టుకొని నానా విధమైన కారణాలు పెట్టుకొని ఈరోజు కునికి నిద్రిస్తున్నారు చూడండి అర్ధరాత్రి వేళ ఎందుకు ప్రభు ఈ అర్ధరాత్రి అంటే మనకు సహజంగా మన నిజ జీవితంలో మనం వాస్తవంలో చూస్తే అర్ధరాత్రి మనుషులందరూ ఎట్లా ఉంటారంటే గాఢమైన నిద్రలో ఉంటారన్నట్టు ఎట్లుంటాయి పల్లెటూరులో గ్రామాల్లో పోయి చూడు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటుంది అన్నట్టు మన టౌన్లు సిటీలో చూస్తే ఎవరొకరు తిరుగుతారు కానీ గ్రామీణ ప్రాంతాలకి లేదా పట్టణాలకు కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి పన్నెండు గంటల సమయానికి మనం చూస్తే సౌండ్ కూడా ఉండదు అంత నిశ్శబ్దంగా ఉంటది అన్నట్టు ఎందుకంటే ఆ సమయమున మనుషులందరూ బాగా గాఢ నిద్రలో కునికి నిద్రిస్తూ ఉంటారు అట్లా మనుషులందరూ కునికించినప్పుడు ఒక్కసారిగా ఒక బాంబో ఏదైనా పెళ్లితేమవుతారు ఒక్కసారిగా అట్లా ఉలిక్కి పళ్ళేస్తారు చూసినావా అలాంటి సమయాన చూడండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రాండి అని కేక వినబడింది ఎదుర్కోవాలి అంటే ఒక వ్యక్తిని ఒక శత్రువుని మనం ఎదుర్కోవాలంటే మనం సిద్ధపడితేనే ఎదుర్కోగలం సిద్ధపాటు ఉండాలా ఈరోజు నీ జీవితంలో ఆయనేమో ఆయన తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి కాబట్టి మీ కొరకు నేను మీకు స్థలము సిద్ధపరిచి నేను మరలా మీ ఎద్దకు వస్తాను కాబట్టి మీరు దాని పట్ల నా కొరకు ఎదురు చూచే మనుషుల్లాగా ఉండమంటే ఈ బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నాయి కునికి నిద్రిస్తున్నాయి చూడండి అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గలవారిని అడుగుతున్నారు అప్పుడు దాకా నిర్లక్ష్యంగా ఉన్నారు అప్పుడు దాకా కొంత అవకాశం ఉంది ఆయన ఆలస్యం చేసిండు పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వరకు ఆలస్యం చేసినప్పుడు వీళ్ళకి జ్ఞానం ఉండాలా మేము నూనె తీసుకురాలేదు కాబట్టి మేము పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలా మా దివిటీలు ఆరిపోతున్నాయి మనలో నూనె లేదు కాబట్టి ఆయన వచ్చే సమయానికి మేమేం చేయాలా వాటిని సమకూర్చుకోవాలన్న అజ్ఞానం జ్ఞానం వీళ్ళకి అప్పుడు పెళ్లి వచ్చినాక ఏది మనకు ఒక కష్టము బాధ వచ్చినప్పుడు అప్పుడు అలర్ట్ అవుతాం అన్నట్టు అప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వస్తాను అప్పుడు వస్తుంది నోట్లో నుంచి మాట అయ్యా నేను ఏ తప్పు చేస్తున్నానో ప్రభా ఏ పాపం చేసినానో ప్రభ నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది అని కళ్ళీల్లో అప్పుడు వస్తాయి మనకి అంతకు ముందు సుఖాలు ఉన్నప్పుడు రావు మనకి అన్నీ బాగున్నప్పుడు రావు మనకి అప్పుడు వరకు ఏది జ్ఞాపకం రాదన్నట్టు మనకి వాక్యం జ్ఞాపకం రాదు దేవుడు జ్ఞాపకం రాడు మనకి ఏది జ్ఞాపకం రాదు నీ పిలుపు జ్ఞాపకం రాదు నీ పరిచయం జ్ఞాపకం రాదు అంత మత్తురాలవై ఉంటాం అన్నట్టు నీ జీవితంలో ఒక ఉపద్రవం లాగొచ్చి పడినప్పుడు అప్పుడు నీకు వస్తాయి అన్నట్టు దేవుడు గుర్తుకొస్తారు పరిగెత్తుతారు ఎక్కడ మేలు జరుగుద్దా ఎక్కడ ఎవరి వల్ల జరుగుద్దా అప్పుడు ఎదురు చూస్తుంటారు మొదట ఎదురు చూపు ఉండదన్నట్టు ఈరోజు మనం అలా ఉంటే ఎట్లా ఈరోజు మన జీవితం అట్లా దేవుని పట్ల ఉంటే ఎట్లా అని ఎస్సు ప్రభు ఈరోజు నీతో నాతో మన మాట్లాడుతున్నాడు ఆయన నీ పట్ల పర్ఫెక్ట్ ప్లానింగ్ కలిగి ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తావా నీ జీవితంలో నువ్వు సిద్ధపడకుండా నిర్లక్ష్యం చేస్తావా చూడండి వారు కొనబోచుండగా ఎవరు ఈ బుద్ధి కలిగిన కన్కలు మాకు మీకు చాలదమ్మా చాలదయ్యా మీరు వెళ్ళి అమ్మే దగ్గర కొనుక్కోమని చెబితే వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసిండు ఇప్పుడు వీళ్ళేం చేయాలా కొనుక్కోవడానికి నూనెను సమకూర్చుకోవడానికి అవకాశం లేదు ప్రయత్నం చేసిన అది సక్సెస్ కాదు ఆ సమయం దాటిపోయింది ఇప్పుడు వీళ్ళేం చేయాలా ఒకటి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని ప్రాధేయపడితే ఆయన ఏమన్నా కనికరిస్తే అవకాశం ఉంటుంది అట్లానే వీళ్ళు చూడండి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎవరు ఈ బుద్ధి కలిగిన కనికలు కునికి నిద్రించినప్పటికీ వీళ్ళు జాగర్తగా నూనె తీసుకోపోయినారు కాబట్టి వెంటనే తమ దివిటీలు సిద్ధపరుచుకొని పెళ్లి ఎదుర్కొన్నారు ఎందుకు నూనె తీసుకొని వెళ్ళిండ్రు వీళ్ళు తీసుకొని వెళ్ళలేకపోయినరు ఇద్దరు బాగానే ఉన్నారు కునికి నిద్రిస్తూనే ఉన్నారు పెళ్లి ఆలస్యం చేసి అర్ధరాత్రి వచ్చాడు ఈ నూనె తీసుకున్న వాళ్ళు సిద్ధపడున్నారు కాబట్టి వెంటనే ఆయనను ఎదుర్కొన్నారు నూనె తూసుకొని పోని వాళ్ళ పరిస్థితి ఏమైంది చూడండి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి ఎవరు బుద్ధి గల నూనె తీసుకొని పోయిన ఈ వీళ్ళు ఆయన కొరకు సిద్ధపడిన వాళ్ళు వెంటనే లోపలికి ప్రవేశించగలిగినారు ఈ బుద్ధి లేని చూడండి అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుతున్నాడు ఈరోజు నీకు బాగున్నప్పుడు నీకు అన్ని మంచి జరిగినప్పుడు దేవుని ప్రకారంగా ఉండు అని చెప్పిందే నీకు తలకెక్కదన్నట్టు నీ కళ్ళు తెరవబడవన్నట్టు దేవుడి మీద నీకు మనసు కలగదన్నట్టు ఆపోజిట్ గాని తలకిందులవని ఎవడొచ్చి చెప్పినా కూడా నువ్వు వింటావు నీ పరిస్థితి అట్లా తయారవుతుంది అన్నట్టు ఈరోజు క్రైస్తవులు అట్లనే ఉన్నారు అప్పట్ తరంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు కూడా అట్లనే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ ఏమీ మార్పు లేదన్నట్టు అంతటా తలుపు వేయబడిన తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎందుకు ఆయన ఆలస్యం చేస్తుండంటే ఇది నీకు నాకు మేలు అనే సంగతి మనం మర్చిపోతున్నాం ఈ దినమే యేసుప్రభు వస్తే నీ తలాంతుల పట్ల నువ్వు చెప్పగలుగుతావా ఈ దినమే యేసుప్రభు వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావా ఈరోజు నీలో అబద్ధం లేకుండా ఉందా నువ్వు నిందారైతుడిగా ఉన్నావా నీ ప్రవర్తన బాగుందా నీ సాక్ష్యం బాగుందా ఇది ఏసుప్రభు రాకడా ఇదంతా మనకి ఒక మేలు మనల్ని మనం మార్చుకోవడానికి ఆయనకి తగ్గట్టుగా సిద్ధపడడానికి ఆయన ప్రకారంగా జీవించడానికి మంచి సమయాన్ని ఇస్తుంటే సద్వినియోగపరుచుకోలేకపోతున్నాం ఈ సమయాన్ని కూడా దుర్వినియోగపరుచుకుంటున్నాం ఇంతకన్నా మూర్ఖులు అజ్ఞానులు ఎవరున్నారు దేవుని బిడ్డలు వంటి మూర్ఖులు అజ్ఞానులు ఎవరున్నారు నువ్వు దేవుని మనసు పెరిగినడు అయితే నీకు దేవుని రాకడ ఆలస్యమవుతే మనల్ని దేవుడు కాపాడుతున్నాడు నువ్వు నిన్ను ఇంకా ఏమన్నా సిద్ధపడి భద్రం చేసుకుంటవేమో జాగ్రత్త పడతవేమో ఇప్పుడన్నా నువ్వు గ్రహించుకుంటే మారతాం కదా ఆలోచన చేస్తే తప్పన్నప్పుడు చేయకుండా ఉంటాం కదా అలా మంచి ఏదో చేయడానికి దాని పట్ల ప్రయత్నం చేసేవారిగా ఉంటాం కదా అందుకు దేవుడు మనకి సమయాన్ని ఇస్తుడు అందుకు తన రాకన్ని ఆలస్యం చేస్తుండడు కానీ ఇది గ్రహించలేకపోతున్నాము ఇంతకన్నా దౌర్భాగ్యము మనకి ఏముంది ఉనికి నిద్రిస్తున్నారు మస్తులై ఉన్నారు భ్రమంలో బతుకుతున్నారు నిజస్వరూపంలో వాస్తవంలో లేరు చూడండి ఆ దినమైనను గడి నీకు తెలియదు ఎవరికి మనకి ఎవరికి తెలియదు ఏసుప్రభు కూడా తెలియదు తన ఉన్న దూతలు ఒక తండ్రి మాత్రమే ఆ దినమును ఎరుగునని చెప్పాడు కాలాలు సమయాలు మీ వశం తండ్రి వశములు కాబట్టి వాటి గురించి తెలుసుకునే పని నీది కాదు ఒక గంటకి ఏసుప్రభు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండడం మీ పని ఆయన ఎప్పుడైనా రాని ఏ జామునైనా రాని ఏ దినమునైనా రాని ఏ గడినైనా రాని అకస్మాత్ అది ఇంకొక గంటకే రాని ఆయనని ఎదుర్కొని సిద్ధపడేలాగా ఉండడం నీ పని నా పని ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డల పని ఈరోజు అట్లా ఎవరున్నారు దేనికి సిద్ధపడుతున్నారు దేని గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు లూకా సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి దేవుడు మాట్లాడుతున్నాడు స్థర్వాన్ని సృష్టించిన వాడు సత్య స్వరూపైన దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ నడుములు కట్టుకొని ఉండుడి మీ దీపములు వెలుగు చుండనీయుడి నీ దీపము వెలిగించబడాలంటే నీకు అభిషేకం అవసరము యోహాను రాసిన పత్రికలో ఉంటది మీరు పరిశుద్ధాత్ముని అభిషేకం పొందిన వారు కనుక మీరు సమస్తమును ఎరగలరు మీరు గ్రహించగలరు అన్నిటినీ వివేచించగలరు పరిశుద్ధాత్ముడు మీకు సహాయకుడుగా ఉంటాడు ఈరోజు నువ్వు ఎరిగిన నేను ప్రభు పట్ల ఏ మాత్రము ప్రయాస పడట్లేదే అని నీకు ఎప్పుడన్నా నీకు అనిపిస్తుందా నీ జీవితంలో నీ పట్ల అరే ఒకప్పుడు దేవుని పట్ల నేను ఎంత తీవ్రతనింది దేవుని సువార్త చెప్పాలని ఎంత తపను నింది ఈరోజు ఏమైంది అది చల్లగా అయిపోయింది ఒకప్పుడు ప్రేమించిన ఆయన పరిచర్ చేయాల ఆయన గురించి నేను సువార్త చెప్పాలని ఈరోజు నేను వేటిన్నో ప్రేమించి దానిలో సుఖ అనుభవాలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నా నా హృదయము దేవుని ఎందో హర్షించట్లా సంతోషించట్లా నేను ఇష్టపడే ఈ లోకంలో ఉండే సుఖభోగాలు కొరకు మనుషులు తయారైపోయినారు ఒకప్పుడు ఉన్న తీవ్రత లేదు ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న మంట లేదు ఒకప్పుడు దేవుని పట్ల ఉండే రోషం కూడా లేకుండా దీపాలు వెలుగుకపోవడం వల్ల చల్లబడిపోయినారు ఈరోజు నీ దీపం వెలుగు నువ్వు వెలిగింపబడాలా నువ్వు నీ నడుము కట్టుకొని ఉండు అని వేస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి లోకాసు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరో వచ్చినము తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే దేవుడు తడతాడు నువ్వు నిద్రపోయినావు అనుకో తట్టింటే బాగా గాఢ నిద్ర ఏమో ఒక్కసారి అట్లా అట్లా ఉందేమో ని స్థితి ఈరోజు దేవుడు మనల్ని తడుతున్నాడు మేలుకో చీకటి గతించింది లోకము గతించబోతుంది నువ్వు ఇంకా ఎలానే ఉంటే లోకము దాని ఆశ గతించిపోతుంది మనం కూడా గతించిపోతాము చూడండి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె నీ దీపము వెలిగించబడాలంటే వారం బుధవారం చంద్రశేఖర అన్న మా ఇంట్లోకి చెప్పిన వాక్యం ఇదే కదా యహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుతారు పక్షిరాజు రెక్కల వల్లే పైకి చాపుతరు అలయక పరిగెత్తుతారు సొమ్మ శిల్లక సాగిపోతారంట ఈరోజు ఈరోజు నీ దీపము వెలిగించబడాలంటే నువ్వు వెలిగించబడాలంటే నీ దివిటి వెలిగించబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలా అప్పుడు నువ్వు వెలుగుతావు అప్పుడు నీకు సమస్తాన్ని నువ్వు ఎరగగలవు గ్రహించగలవు అన్నిటినీ వివేచించగలవు దేవునిలోనే ఉంది కదా వివేచన కాబట్టి అతను మనల్ని తలుపు తడుతున్నాడు ప్రకటన గ్రంథం కూడా ఒక సంఘం దగ్గరికి వెళ్ళి దేవుడు తలుపు తాడుతున్నాడు తలుపు తెస్తున్నారా ప్రియుడు వచ్చి కొరకు వచ్చి తలుపు తడితే ఆ ప్రియురాలు ఏం చేస్తుంది మత్తులో ఉంది ప్రియుడు తట్టినంతసేపు వచ్చే తలుపుది ఇలా ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బుద్ధి లేని కనికలు అలా ఉన్నారు దేవుడు వచ్చేది నిన్ను తడుతున్నప్పుడు దేవుడు వచ్చి నిన్ను అడుగుతున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు దేవునికి లోపడకుండా చెప్పేవాడిని చూసి కఠినపరుచుకుంటూ చెప్పేవాడిని చూసి తిట్టుకుంటూ వాడి మీద దుమ్మెత్తిపోస్తూ వాడి మీద సనుగుతూ గొనుగుతుంటే నీలో ఉన్న ఆ కొంచెము నూనె కూడా ఏమైపోతుందంటే పూర్తిగా అయిపోతుంది అందుకు మొత్తానికే నువ్వు చీకటిమయమైపోతున్నా ఇది మీకు మేళ ఇది మీకు ప్రయోజనకరమా ఇందుకొరక క్రీస్తు మిమ్మల్ని సిలువలో రక్షించుకుంది ఇందుక క్రీస్తు మీరు నమ్మకమైన వారని మీరు నమ్మకంగా ఉంటారని పిలుచుకుంది తన ఆస్తి ఇచ్చినట్టు తన నీక ఇచ్చింది ఇందు కొరకైనా దేవుడు ఇది మనకే మంచి అనిపించట్లేదు ఈరోజు దేవుని దృష్టిలో అది మంచి అట్లా అవుతుంది ఇది మనం గ్రహించుకోమని యసు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు మనం మెలుకుగా ఉండాలా అతడు నడుము కట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నువ్వేమో ఆయన రాక ఆయన తట్టక నడుము కట్టుకొని నీ దీపం వెలిగించుకుంటే ఆయన కొరకు ఎదురు చూచే మనిషి వలే ఉంటే తర్వాత ఏమవుతుంది ప్రభు వచ్చినప్పుడు ఆయన నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని ఎక్కడ తన నివాసంలో దాని కొరకే కదా సిద్ధపరచడానికి వెళ్ళిండు ప్రభు మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానన్నాడు కదా ఆ రాత్రి అప్పగించేటప్పుడు మరలా పర్లోక రాజ్యంలో మీతో ఇందులో పాలు పొందుతానని చెప్పిండు కదా ప్రభు ఈరోజు చెప్పిండు కదా ప్రభు మనకి కాబట్టి ఆయన ఏం చేస్తుండో తన నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఎవరిని మెలుకుగా ఉండి వాళ్ళ నడుము కట్టుకొని వాళ్ళ దీపములు వెలుగుచున్న దాసులని తనతో పాటు భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి చూడండి ఎంత ధన్యత ఇది పోగొట్టుకుంటారా మీ జీవితంలో ఈ ఆధిక్యత మీరు పోగొట్టుకుంటారా ఆ చెగటి గల బిలంలోకి పడబోయబడి ఏడుస్తూ అరుస్తుంటారా ప్రభు చూడండి ఆయన నడుము కట్టుకొని ఆయన భోజన పంక్తులో మనల్ని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చేముగా చెప్తున్నా ఈ సిద్ధపాటు ఉండాల మరియు అతడు రెండవ జామునొచ్చినను మూడవ జామున వచ్చినను మెలుకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు దేవుడు ఎప్పుడైనా రాని ఏ దినమునైనా రాని ఏ జామునైనా రాని ఏ గడియనైనా రాని అది ఈ రోజు కానీ రేపు కాని పది సంవత్సరాలు కానీ ఎప్పుడైనా రాని నేను ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనను ఎదుర్కొనేలాగా నేను సిద్ధపడి ఉన్నానా అలాంటి సిద్ధపాటు ఈరోజు నా జీవితంలో నేను ఉన్నానా అలా నేను ఉన్నానా ఈరోజు నా దీపమును నేను వెలిగించుకుంటున్నానా నా నడుము కట్టుకొని ఉన్నానా ఆయన ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉన్నానా అన్నది ఈరోజు మనం ఆలోచించుకోవాలా మనల్ని మనం విమర్శించుకోవాలా అప్పుడు నువ్వు తీర్పు పొందవు ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకుంటేనే ఇది మంచనిపిట్ల కాబట్టి అతను రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలుకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియన వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయడే మీరు తెలుసుకుంటారు కదా ఎందుకు రాజకీయ నాయకును చూస్తే ఇంటెలిజెన్స్ ద్వారా మీకేదో అపాయం జరగబోతుంది మీకేదో సంథింగ్ జరగబోతుందని ఒక రిపోర్ట్ వస్తే అప్పుడు ఉన్న సెక్యూరిటీ కన్నా ఇంకేం చేసుకుంటారంట వాళ్ళు రెట్టింపు చేసుకుంటారు ఎందుకు జాగ్రత్త పడతారు అది తెలిస్తే జాగ్రత్త పడతారు అదే తెలియకపోతే నష్టపోతారు కాబట్టి పలానా రోజు పలానా దినాన పలానా గడిని ఏసుప్రాబోస్తే అప్పటికి వెలిగితే చాలు ఇప్పుడు వెళ్ళకపోతే చాలు ఇంకా టైం ఉందలే ఇంకా పది సంవత్సరాలు కదా ఇంకా చాలా టైం ఉందలే ఈ రోజు పోతే ఏముందలే రేపు పోతే ఏముందలే రాబోయే రోజుల్లోలే ఇక రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కేస్తూనే వెనక్కేస్తూనే వెనక్కేసుకుంటేనే నీ జీవితం అంతా గతించిపోతుంది నువ్వు గతించిపోతావు ఈరోజు దౌర్భాగ్యం అట్లానే ఉంది కానీ వాళ్ళు గుర్తిరగలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళు అట్లా గ్రహించుకోలేకపోతున్నారు రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వారు రోజులు సంవత్సరాలు వెనక్కేసుకుంటున్నారు ఇంకా ముందుంది ముందుంది ముందుంది ముందుంది అని సిద్ధపాటు పడతలేదు కాబట్టి మీరు అనుకోని గడియలో మనిష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను కాబట్టి నీలో సిద్ధపాటు ఉండాలా ఆయన కొరకు ఎదురు చూచే మనుషుని వల్లే మనం ఉండాలా ఆయన ఏ దినము రాని ఏ జామును రామని ఏ గడియను రాని కానీ ఆయనను ఎదుర్కొనేలాగా నీ దీపం వెలిగించబడాలా నువ్వు వెలుగుతూ ఉండాలా నువ్వు ఆయన పనిలో పని చేసేవాళ్ళలాగా ఉండాలా కాదు నేను ఇరవై ఏళ్ళ బాగా చేసినానంటే ఎస్ ప్రభు స్పష్టంగా చెప్పాడు నీ కన్నులు తెరవకపోతే నువ్వు అంత మూర్ఖుడు ఎవరు లేరన్నట్టు ఏం చెప్పిండు మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడో జామునొచ్చినను మెలుకుగా ఉండుట కనుగొనను ఆదాసులు ధన్యులు ఒకప్పుడు సేవ చేసిన ఇప్పుడు చెడిపోయినంటే ఏమన్నా అర్థం ఉందా ఒకప్పుడు దేవుని పట్ల తీవ్రత వెలిగినాను ఇప్పుడు చెయ్యట్లేదంటే ఏందని అర్థం నీ దీపం ఆరిపోయిందన్నట్టు నీళ్ళ అభిషేకం పూర్తిగా నిష్ఫలమైందన్నట్టు పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళింది కాబట్టి మోసపోయే ఆత్మలు భ్రమపరిచే ఆత్మలు దురాత్మలు ఇవి నీలో ఉన్నాయి కాబట్టి గ్రహించుకోలేకపోతున్నాం అన్నట్టు కాబట్టి దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడిండు ఈరోజు మన నడుములు కట్టుకోవాలా మన దీపాలు వెలుగుతుండాలా సిద్ధపాటు కలిగి ఉండాలా మెలకు కలిగి ఉండాలా ఆయన ఇచ్చిన తలాంతుల్ని మనం అభివృద్ధి పరుచుకోకపోతే నీకు నరకంలోకి ఎంట్రెన్స్ గ్యారెంటీ చూడండి ఒక్క వాక్యము ఇదంతా మీకు తెలిసిందే ప్రభు చాలా సార్లు మనతో మాట్లాడిన వాక్యమే చూడండి లూకాసు వార్త తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెట్టడానికి దేవుడు నమ్మకమైన వారిని బుద్ధి కలిగిన వారిని నియమించినప్పుడు ఒక దాసుడు ఏం చేసిండు తన యజమానుడు ఆలస్యం చేస్తుండని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే లూకాసు వార్త పన్నెండు వాడు కనిపెట్టని దినములలోనూ అంటే వాడు కూడా గ్రహించలేడు ఆ దినంని ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను ఎందుకు తన యజమానుని చిత్తం మెరుగి సిద్ధపడక చూడండి దేవుని చిత్తం మనం తెలుసుకొని దేవుడి ప్రణాళిక తెలుసుకొని దేవుని అభిషేకం పొందుకొని నేను వెలగాల ఇచ్చిన తలాంతల్ని అభివృద్ధి పరుచుకోవాలా నా పరిచర్యలో దేవుని పట్ల నేను నమ్మకంగా ఉండాలని కూడా తెలుసుకొని సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అది దిల్లీ బ్రదరైనా ఏ బ్రదరైనా దేవుని దృష్టిలో అందరూ ఒకటే అందరూ సమానులే పక్షపాతి యేసుప్రభు కానేక ఈ లోకం పక్షపాతం భేదం చూపిస్తుంది ఈ లోకంలో ఉన్నవారు చూపిస్తారు కానీ దేవుణ్లు అవి లేవు వాటిని దేవుని మీద మనము ఆపాదించొద్దు ఆయన సత్యస్వరూపి ఆయన న్యాయ న్యాయ తీర్పు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు నిర్దోషులను దోషులుగా ఎంచడు ప్రయాస పడిన వాళ్ళని తీసివేయడు ప్రయాస పడకున్న వాళ్ళని గొప్పగా విలువ చేసి చూడడు దేవుడు కాబట్టి తన యజమానుని చిత్త మెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అలాగే మత్తాయి సువార్తలో ఇదే వాక్యాన్ని దేవుడు ఇంకొచ్చి డెప్తిగా చెప్తున్నాడు చూడండి మత్తాయి సువార్త ఇరవై నాలుగులో యాభై ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషదారులతో కూడా ఇక్కడేమో అపనమ్మకస్తులు ఇక్కడేమో వేషధారులు వానికి పాలు నియమించను అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ చూడండి దేవుని చెత్త మెరిగి అలా ఉన్న దాసులు కూడా నరకానికి పోతారంట ఈరోజు నీ జీవితం అట్లా దేవుని చెత్త కూడా సిద్ధపడకుండా చేయకుండా నీ పరిస్థితి ఇదని చెప్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరుచుకోకుండా ఉన్నవా అక్కడ చీకటిలోని చీకటి గల గృహంలోకి తోసివేయమన్నాడు అక్కడే ఎందుకు సేవకులకు బోధకులకు కఠినమైన తీర్పు అంటే నాకు నీకు అర్థం అవ్వాల నువ్వు అన్నీ తెలిసి ఎరిగి తెలుసుకున్న నువ్వే అంత నిర్లక్ష్యంగా ఉంటే ఏమీ తెలియని ప్రజలు ఇంకెంత నిర్లక్ష్యంగా ఉంటారు అందుకు సేవకులకి బోధకులకి కఠినమైన తీర్పు ఉంటుంది మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు ఒక దినము ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ప్రతి వాడు తను తాను దేవునికి లెక్క అప్పగించుకోవాల ఆ దినము ఆ గడియ అది ఏ రోజైనా కావచ్చు రేపే అయితే నీ పరిస్థితి కాబట్టి ఇకనైనా నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో నీ నడుము కట్టుకో ఆయన చిత్తం ఎరిగి సిద్ధపడు ఆ చిత్తము చొప్పున ప్రతిదీ జరిగించు నీ పనిని దేవుడి నీకు పనిని నువ్వు నమ్మకస్తుడిగా ఉండి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చు ఈ భూలోకంలో మహిమ మహిమపరచు ఆయనకి సాక్షిగా ఉండు నీ వంతులో నువ్వు నిలబడి రేపటి దినం దేవుని దగ్గర మంచి దాసుడుగా నిలబడు దాని కొరకు ప్రయాస ప్రభు పరిశుద్ధుడు తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు కృపా కణికరం గల నీకు స్తోత్రములు దేవ నీకు వందనాలు ఇంతవరకు తండ్రి పరిశుద్ధాత్మ దేవ నేను మాట్లాడిన నాలో ఉండి మాట్లాడిన నువ్వే తండ్రి గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వశక్తి గల నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఈరోజు నేనేమై ఉన్నానో మేమేమయ్యున్నామో మేము గ్రహించుకోవాలా తండ్రి మీరిచ్చిన ప్రతి తలాంతును ప్రభ మేము అభివృద్ధి పరచాలా మేము దాని కొరకు కష్టపడాలా మేము సంపాదించాలా తండ్రి తోమరులుగా మేము ఉండడానికి వీల్లేదు మాకిచ్చిన తలాంతులను నిష్ఫలం చేయడానికి వీల్లేదు అందుకొరకు కాదు ప్రభ మీరు మాకు ఇచ్చింది మా పట్ల మీరు ఒక ప్రణాళిక కలిగినారు కాబట్టి మీరు ఒక ఉద్దేశం ఒక చిత్తము మా పట్ల కలిగినారు కాబట్టి ఆ తలాంతును మీరు మాకు వాటిని మేము మిస్యూజ్ చేసి మా స్వనీతి మీద స్వబుద్ధుల మీద ఆధారపడి వాటిని మీకు మహిమకరంగా వాడకపోతే ఒక దినం నరకానికి మేము పాలి భాగస్థులమే అలా ఉన్న ప్రతివాడు పాలి అని వాక్యమును మీరు మాకు తేటగా చూపించినారు కాబట్టి ప్రభా ఒక దినం ఎదుట నిలబడితే మేము లెక్క అప్పజెప్పవలసిన వారమే అలాంటి భయాన్ని మాకు కలిగిస్తే ఈ రోజు నుంచి మేము కష్టపడతాం ఈ రోజు నుంచి మేము ప్రయత్నం చేస్తాం అలిసిపోం సొమ్మశిల్లం నీ కొరకు ప్రతిదినం నూతనమైన బలం పొందుకొని మేము ఎగురుతాం ప్రవ్వా ప్రతి స్థలంలో ఎగిరిని సువార్తని ప్రకటిస్తాం అలాంటి తీర్మానం అలాంటి సిద్ధపాటు దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందన ఆ బుద్ధి లేని కనికులు సిద్ధపడలేదో వారు నూనె తీసుకొని పోలేదో వారు తండ్రి లోపలికి ప్రవేశించలేకపోయినారు ప్రవ్వాళ్ళు మిమ్మల్ని ఎరిగి కూడా సిద్ధపడలేకపోయినారు కాబట్టి మేము అట్టివారిగా ఉండొద్దు మేము నూనెతో అభిషేకించబడాలా మా నడుములు మేము కట్టుకొని ఉండాలా ప్రభు మా దీపములు ప్రతిదినం వెలుగుతూ ఉండాలా ఆ వెలుగు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగుగా మారాలా మా జీవితాల్లో మాలో ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదు ఏసు క్రీస్తు అది మాకు దూరమవును కాక దేవ గొప్ప దేవ తండ్రి మేము నమ్మకమైన వారిగా గృహ నిర్వాహకులుగా మీ చిత్తం ఎరిగి మేము సిద్ధపడి దాని చొప్పును మేము చేసేవారికి ఉండాలా మీరు రాక ఆలస్యం అవుతుందని మేము సోమరులుగా ఉండొద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు అశ్రద్ధగా అజాగ్రత్తగా ఆయన మేము ఉండొద్దు ప్రాబ్ దానికి తగ్గ ప్రతిఫలం అది బహు భయంకరంగా ఉంటది మీ నుంచి కఠినమైన తీర్పును మేము పొందుకోవాల్సి వస్తుంది కఠినమైన శిక్షను మేము అనుభవించాల్సి వస్తుంది కఠినమైన బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఎవరికి మేలు కాదు కాబట్టే ప్రాబ్ మీరు మమ్మల్ని ప్రేమించినారు కాబట్టే మీరు రాకడం మా కొరకు ఆలస్యం చేస్తున్నందుకు దేవా మాకు అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని మేము మార్చుకోవడానికి మా జీవితాలను మేము సరి ఇకనైనా మీ కొరకు వెలగడానికి ఇంత గొప్ప కృపను మాకు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ఈ వాక్య ప్రకారంగా తండ్రి ప్రభ నేనేమైనా నా జీవితం ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకపోతే నన్ను మమ్మల్ని అందరినీ మీరు క్షమించమని మేము పాపములు ఒప్పుకోకపోతే ఎప్పటికీ మార్పు లేము ప్రభ ఆ బంధకం ఎప్పుడు మాలో ఉంటానే ఉంటది ఆ బంధకం వలన మేము ఎప్పుడు బందీలుగా ఉండిపోతాం తండ్రి కాబట్టి మేము సమర్థించుకునే వారిగా మాకు మేము రాజీ పడేవారిగా ఉంటే ఎప్పటికీ మేము బంధకాల్లో ఉన్నవారమే ఆ బంధకాలు విడవబడాలంటే అవి తెగబడాలంటే ఈ రోజు మేము పాపాలు ఒప్పుకోవాలి మేము చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి పొరపాట్లను బట్టి మేము నీ పట్ల కనపరిచిన అశ్రాగదని బట్టి సిద్ధపాటు తనాన్ని బట్టి నీ చిత్తము చొప్పున జరిగించిన వాటిని బట్టి వాటన్నిటిని బట్టి ఎప్పుడైతే మా హృదయపూర్వకంగా నిజమ పలికి మా నోటితో మేము ఒప్పుకుంటామో మాకు ఈ రోజు అది విడుదలనిస్తుంది ఇకనైనా ముందుకు మేము కొనసాగలుగుతాం ప్రాభ అలాంటి కృప మా అందరికీ దయచేనా ఏసుక్రీస్తు నామంలో దేవానికి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె అందరికీ వాదనాలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో నానా విధమైన శోధనలు గుండా శ్రమలుగుండా క్రైస్తవులు ఎదుర్కొంటున్న వాటి అన్నిటి వాళ్ళందరికీ ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి మనల్ని అందరినీ నడిపించిన కాక ఆమె ప్రైజ్ రాన్స్ ఇస్తారు ప్రైజ్ రాజిస్ లో